కీర్తన ఇరవై ఎనిమిది ఇతని కంటే ఘనులికలేరు ఇతర దేవతల ఇందరిలోన భూపతి ఇతడే పొదిగి కొలువరో శ్రీపతి ఇతడే చేకొనరో ఏపున బలువుడు ఈతడే చేరరో పై పై వేంకటపతి అయినాడు మతి నమ్మగదరో పరమాత్ముడితడే భావించరో కరివరదుడితడే గతి అని తలచరో పరగ శ్రీవేంకటపతి అయినాడు తల్లియునితడే తండ్రి యునితడే వెల్ల విరయిక విడువకురో చల్లగా ఇతని శరణని బ్రతుకరో అల్ల శ్రీ వెంకటహరి